ఆనందించేదము ప్రభుయేసులో అంతయు మరలా అర్జించుకుంది మీ ఆదాము నుండి పోయిన రెల్లయూ అనుభవించుచున్నామిప్పుడు నాస్తమునూలో ఆర్చించి తిని ఎల్ల పుడు జీవిత మంతయ హము ఆ ఎల్ల పుడు జీవిత మంత్రయు హడము అంత నష్ట పడితీమి దుఃఖ పడి బహుగా ఏడ్చితి మి విధు వలె ప్రభుని వెదకగా తిరిగి ఆర్జించుకుంటే మీ స్టము నాంతటిని మరలా మాయేసునిలో అర్జించితి ఎల్లప్పుడు జీవితమంతయులు ఎ పాడెదము जय हो हालेलुया पाड़ेदमु मदती प्रेमन खोल पोती मिला व्यर्थ मई नती प्रेमन देती मी वोंदीती मी येशू प्रभुलो निंदो गनो दैव प्रेमनु నష్టమున అంత తీని మరల మా యేసునిలో ఆ జీవించితిమి ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడదము ఆ ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడదము కలిగి ఉండకుంటే మీ దైవ సమాధానముందకుంటిమి పాపములు మరణించియుంటి మీ పరమ జీవముంది తిమీ నష్టమురాంతటి మరలా మా ఆర్జించి ఆర్జించితిమి ఎల్లప్పుడూ జీవిత మంతయ హల్లే పాడేదము ఆయ జీవితమంతయ హల్లే పాడేదము నిరీక్షణ ఏమి లేక యు నరకము నకూలమంతి నొడగు యేసు నంగి కరింపగా 나ను విముచించెను నాష్ఠమున అంతటిని మరల మా యేసునిలో ఆర్జించుతిని ఎల్లప్పుడు జీవitamంతయు హల్లెలూయా పాడిదము ఆ జీవితమంతయు హు వ్యాడము పాపము వాళ్ళ నింతో నష్టపోతే మీలో సకలము సంపాదించుంది మీ శాపము నందు చుట్టబడి మీ సర్వముందే దము మరలా nashmulantha tini marala ma yesu nilo adinchiti mi yellapudu jeevitamantayu hallelujah paadadamu aa yellapudu jeevitamantayu hallelujah paadadamu Nandinchedamu, Prabhuyesu lho, Antayu maral arjunchu kundi me. Adamu nundi poyinadellayu, Anubavinchu jundamipudu. Hallelujah. Hallelujah. <speaking in a language> Galisa mudrappu alalatto nenu, కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అల్లతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించే నీ వాక్యము లేవలిద్దె నేను హస్తము ఆదరించే నీ వాక్యము లేవలిద్దే నే నీ హస్తము Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Srema Lalo Nangu Niku Todantibi, Mora Petagana Mora Vintibi, Srema Lalo Nenu Niku Todantibi, మొరపేటగా నా మొర వింటివి ఆదుకొంటివి నన్న ఆదుకొంటివి నీ కృపలో నన్ను ప్రోచితివి ఆదుకొంటివి నన్న ఆదుకొంటివి నీ కృపలో నన్ను ప్రోచితివి హల్లెలూయా హల్లెలూయా hallelujah hallelujah amen hallelujah hallelujah hallelujah hallelujah vyadulalo ninnu vedukonnaga aapadalalo ninnu aasrayinchaga vyadulalo ninnu vedukonnaga aapadalalo ninnu aasrayinchaga तू प्रीतिवीनी महिमामकु कोनी आडेदनो प्रिय येशू तू प्रीतिवीनी महिमामकु कोनी आडेदनो प्रिय येशू हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया हालेलुया Hallelujah, Hallelujah Galisamodha Khoj Pilih Chitivii Nenu Niku Thoaduga Uunna Nantivii Nitaattu Ramani Pilih Chitivii Nenu Niku Thoaduga Uunna Nantivii Ninnu Nenu Atma Lho Teloosu Koanitini Nivena Sarvamani Eri Gittiini <us> ninnu nenu atmalo tilsu kundini. Nivena sarva mani erikittini. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Halisamudrappu alalato nenu. కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించే నేను వాక్యము లేవ నెత్త హస్తము ఆదరించే నీ వాక్యము లేవని తేను నీ హస్తము hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah yes chandrashekhar saddevu vakyane teluchuntaru taravatha one by one manu prarthichaddu vilu chatlakada kutumbam koraku లేకపోతే చచ్చిన వారమే మనం కాబట్టి ప్రతిరోజు ఆయన స్వరం వినాలా ఆయన వాక్యంలో జీవం ఉంది ఆది మన జీవింపజేస్తాం పరిశుభ్ర తండ్రి మీద ఇస్రాయల్ లొప్ప దేవేస్తూ తెలుస్తావు అంతరంగుకున్నారు అంతరంగ మందు మమ్మల్ని అందరు నిలుగా మార్చుకున్నారు మీ యొక్క మరణ భూస్థాపన పునరుంధారా ఆ రీతిగా మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరించిన పక్షుత జనాంగా చేసుకున్నారు ప్రభా స్వకీయ జనంగా చేసుకున్నారు తండ్రి యాజక సమూహంగా చేసుకున్నారు ప్రభావ రాజుల వంశంగా చేసుకున్నారనైనా వాటన్నిటిని బట్టి మీకు ఎంతో వదలర్పించుకుంటున్నారు అబ్రామ్మకు చేపడ్డ ప్రతి వాగ్దానం మీరు మాకు అనుగ్రహించారు ప్రభు మీరణం ద్వారా వాటిని బట్టి మీకు ఎంతో బాధ ఏమో శాంతి సమాధానం కలిసి అది కుటుంబాన్ని ప్రార్థిస్తున్నాం పెద్ద నిమిత్తం ఇక్కడ మీరు వెళ్ళి తీసుకొచ్చినారో తది మీకు తెలుసు ప్రభు అది వారు మొదటి అధ్యాయము క్రైస్తవ జీవితము ఎటువంటి జీవితం అన్న విషయాన్ని పౌలు కొరితీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ముఖ్యంగా రెండవ పత్రికలో నాలుగో వర్షన చదవండి రెండవ పత్రిక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినయనను ఆదరించుటకు శక్తిగల వార మగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు క్రైస్తవ జీవితంలో శ్రమలు తప్పవన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ ప్రతి శ్రమలో మనల్ని ఆదరించే గొప్ప దేవుడని వాగ్దానంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఈ మొదటి అధ్యాయం అంతా శ్రమల నుంచి ఏడితే క్రైస్తవ జీవితం ఉంటదనేది చాలా మటుకు మనం చూస్తుంటాం క్రైస్తవ జీవితంలో ప్రభు నమ్ముకున్నాను ఆయన బాప్తిజం పొందినను మీ కొరకు జీవిస్తున్నాను ఉపాసాలు ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నాను నాకెందుకు ప్రభు శ్రమలని ఏడుస్తూ ఉంటాం మనం ప్రార్థనగా ఏడుస్తూ ఉంటాం చాలా మంది కానీ అమ్మా ఏడవప్పుడు మీ గురించి ఏడ్చుకోని అంటాడు కానీ ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తుంది కష్టాలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం దుఃఖపడతా ఉంటాం ఏడుస్తూ ఉంటాం కానీ సుఖం వచ్చినప్పుడు ప్రభావం నాకు ఎందుకు ఇంత సుఖం ఇచ్చాము అడిగినమా ఎప్పుడు అడిగాం కదా చెప్పండి సాధారణంగా సుఖము ఎక్కువ కాలం ఉంటుందా శ్రమలు ఎక్కువ కాలం ఉంటాయి శ్రమలు వెరీ షార్ట్ టర్మే కదా కొంచెమైనా భారం ఎక్కువ ఉంటది కానీ సుఖము దీర్ఘకాలం ఉన్న దాన్ని వినివే ఎంత ఆనందించిన ఎంత ఆనందం నేను చూస్తా ఉంటాను క్రిస్మస్ పండగ రోజు ఎంత పండుగ చేస్తారు హంగామా నన్ను ఒక మెథలిస్ట్ చర్చ్ పాస్టర్ వాళ్ళంటే పిలిచారు నన్ను క్రిస్మస్ రోజు రాత్రి పన్నెండున్నర ఇంటికి వచ్చినప్పటికి ఎంత పెద్ద పార్టీ మై గాడ్ చాలా దీర్ఘమైన పార్టీ ఫుల్ ఫుడ్ కేక్స్ ఫరీతంగా నేనేమో అక్కడ వాక్యం చెప్పిన వాళ్ళేమో పండగల బిజీ ఉన్నారు ఒక పండగ చేస్తలేరు వాళ్ళు వాక్యం ఏదైనా ఆసక్తితో ఉన్నారు ఇంకో స్థలానికి పోతే అక్కడ వాక్యాన్ని కంటే ఎక్కువ ప్రాధాన్యత వాటికి ఇస్తున్నారు నేను గమనించింది ఒకటి ఎనీ ఫంక్షన్ ఏ ఫంక్షన్ చేసుకున్నాక అందరు వస్తారు చుట్టాలు బంధువులు అందరు వస్తుంటారు మిత్రులు వస్తుంటారు బాగా ఆనందిస్తాము దాని తర్వాత జీవితం అందరు వెళ్ళిపోతారు నేను విడిచి అందరు వెళ్ళిపోయినాక అప్పుడు ఒంటరి జీవితంలో ఫంక్షన్ అయిపోయినాక ఒంటరి జీవితం ఆనందం తర్వాత జీవితం ప్రతి పార్టీస్ అటెండ్ నేను అందుకే ఏ పార్టీలు చేసుకుని ఏ ఫంక్షన్స్ చేసుకోని తెలుసుకునే మటుకు పోతాను ప్రార్థన చేసి వస్తాను కానీ నేను మటుకు ఏ ఫంక్షన్స్టివల్స్ ఎందుకంటే సెలబ్రేట్ జీసస్ నేను ఎప్పుడు ఏ శ్రమే సెలబ్రేట్ చేస్తా చేసేవాడిని అడిగించాను ఎందుకంటే పసిపిల్లల జీవితం అది ఆత్మీయ జీవితాన్ని నువ్వు అంతరంగ ముందు ప్రభుని ఆచరిస్తా ఉంటావు కాబట్టి ఈ శ్రమల గురించి కొంచెం క్లుప్తంగా నేను విషయం చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే శ్రమలు కొంచెం కాలమే కానీ దాని తర్వాత వచ్చేది ఆదరణ చూడండి ఆరో వచనంలో నాలుగో వచనం చదివింది మీరు ఐదవ వచనం క్రీస్తు యొక్క శ్రమలు మా అందరు ఎలాగో విస్తరించున్నావో ఈ పాయింట్ అర్థం చేసుకోవాలా విస్తరించున్నాము అలాగే పెరిస్థ ద్వారా ఆదరణను మాకు విస్తరించుచున్నది అది గ్యారంటీ ఈ వాక్యము మీకు ఆదరణ విస్తరిస్తదంట శ్రమలుంటాయి క్రైస్తవ జీతంలో శ్రమలుంటాయి ఓ ఓ విషయం జ్ఞాపకం చేసుకోండి ఇస్రాధిపతులు ఆరు లక్షల మంది ఆయుక్తి నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ రోజు చివరికి ఆ పర్మిషన్ ఇచ్చాడు అందరూ వెళ్ళారు వాళ్ళ వస్తు తీసుకొని విలువల వస్తువులు తీసుకొని పశువు సంపదలు అంతా తీసుకొని వస్తా ఉన్నారు పిల్లలు తల్లులు తండ్రులు అందరు కలిసి వస్తా ఉన్నారు వచ్చేటప్పటికి దగ్గరికి వచ్చేటప్పటికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది వెనకాల షతులు పరిగెత్తుకుంటా వస్తున్నారు ఎక్కడ నీ భయం వస్తుంది ఈ మోసే ఒక్కడ మమ్మల్ని తీసుకొని ఈ సముద్రం దగ్గర ఆపేసాడు ఈ మోసే మా అమ్మని ఇక్కడ తీసుకొచ్చి చిరికిచ్చేవే ముందు చూస్తే ఆయనొయ్యి వెనక చూస్తే గొయ్యి మా జీవితం ఏం చేసినా మోసే అని ఆయన మీద సరుగుతున్నారు అయ్యో మా పిల్లల్ని ఇక్కడ ఎక్కడ తీసుకొని పోవాలా మా పశు సంపద ఎక్కడ తీసుకుపోవాలా అని వేదనలు ఉన్నారు చెప్పండి మీరు ఎంతమంది ఈ సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దేవుడు తొలగించడా తొలగించలేదు వస్తాయి శ్రమలు వస్తాయి శ్రమలో నుంచే బయట తీసుకొస్తాడు ఎర్ర సముద్రం పాయాలు కావాల్సిందే దాని మధ్యన ఆరిన నీళ్ల నుంచి నడిచి పోవాల్సిందే ఈ కానీ ఈ విషయం అర్థం చేసుకోండి ఆయన తలుచుకుంటే ప్రభు ఎర్ర సముద్రం తొలగించొచ్చు కదా ఇంతగా మనం వాక్యం పెట్టిన సమస్తం సమర్థుడు కాని ఆయన శక్తివంతుడు ఆయన సమస్తం సార్వభౌమ ఉంది లోకం మీద ఈ సృష్టి మీద కానీ ఆయన చెయ్యాడు ఏ పని నేను చెప్తున్నాను ఎందుకో తెలుసా నీకు ఇచ్చిండే పర్మిషన్ అని ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేస్తా ఉంటాను ఆదాం జీవితంలో ఆదాంకి సమస్త ఈ భూమి మీద అధికారాన్ని కానీ రక్షింపబడిన మనము ఆ తిరిగి అధికారాన్ని పొందుకున్నాం కాబట్టి నీ నోటి ఉచ్చారణ ద్వారా నీ విశ్వాస క్రియా జీవితం ద్వారాను వాటిని అమలు పరచుకోవాలి మోసినటువంటి ప్రవాన్ని నేనేం చేయాలో వీళ్ళేమో నా మీద ఏడుస్తున్నారు నా మీద సడుగుతున్నారు నా మీద పాడి నా మీద దమ్మి వచ్చి నన్ను చంపేస్తానో ఏం చేయాలంటే నేనేం చేయను మోష నీకు ఆల్రెడీ అధికార చేస్తా చూడు నీ చేతి ఏముంది నీ చేతిలో కట్టే ఉంది ఆ కట్టెతో నువ్వు దాన్ని కొడితే అవి నీలు పాయాలు కావాల్సిందే కానీ నువ్వు చేస్తలేదు నేను ఆల్రెడీ అధికారం ఇచ్చిన నేను సైలెంట్గా ఉంటా ఎందుకంటే నా అధికారం నీ చేతికిచ్చినా నా పవర్ నువ్వు చేతికి ఇచ్చినా అధికారము పవర్ నీకు రెండిచ్చినా నువ్వు వాడుకోకుండా నా మీద ఏడవడానికి వీల్లేదు వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు బట్ నీకు తెలుసు కదా మోషే నువ్వు చేయాలి ఆ పాయాలు చేయాల్సిందే నువ్వు సేవకుండి నువ్వు మాదిరి వాళ్ళకి చూపించాలంటే పాటించకపోతే ఎట్లా చూపించగలవు మార్గం కాబట్టి మోసే దాన్ని కొట్టినప్పుడు అది రెండు పార్లు అయింది వాళ్ళు వెళ్ళిపోయారు దాని తర్వాత శత్రులు కూడా లోపలికి వచ్చారు ఆ ఆరిన నేలైన శత్రువులు కూడా వచ్చేసారు వాళ్ళ సైన్యం వచ్చేసింది రథాలు వచ్చేసాయి కానీ ఏం జరిగిందో మీకు తెలుసు ప్రభా మళ్ళీ ఎట్లా వాళ్ళు ఎట్లా వచ్చేస్తున్నారు వాళ్ళు కూడా మాతపాటు వస్తున్నారు సముద్రం మేము నడుచుకుంటా వెళ్తున్నాం కానీ దాన్ని మళ్ళీ వీళ్ళు కూడా నా ఇంటో ఏం చేయాలంటే ప్రభా ఏం చేయాలంటే నేను ఆల్రెడీ నీకు ఇచ్చిన అధికారం మోసే నువ్వు ఏంది పాటు నన్ను అడుతున్నావు ప్రతిసారి నీకు తెలియదా ఏం చేయాల చూడండి దేవుని తో సంభాషించాల మనం ఈ సంభాషణ లేదు ఏడవడం ఒకటే ఉంది క్రైస్తవ జీవితంలో సంభాషించి ఆయన స్వరం వినే టైంకి లేచి వెళ్లిపోతా ఉంటాం పిలాతు ఎద్దుట ప్రభు నిలబడిండు సత్యం అంటే ఏంది అని అడిగిండు మన ప్రభుని ప్రభువు చెప్పక ముందే ఎవడ పిలిచిండు పిలాతుని బయటి లేచి వెళ్ళిపోయింది నాకెప్పుడు అనిపిస్తుంటే ఒక్క క్షణం పిలాకి అక్కడ కూర్చుని ఉంటే ఈ రోజు ప్రభు నోట్ల నుంచి తెలిసేది సత్యం అంటే ఏందో ఆ రోజు వాడు చెప్పనియకుండా వెళ్ళిపోయాడు పిల్ల ఒక్క క్షణంలో ఆ విషము వాడు పోగొట్టుకుని వాడి జీవితాంతం ఈ రోజు మనకు కూడా బైబుల్ లేకపోయాయి ఆయన చెప్పేవాడు సత్యం అంటే నేనే మార్గం సత్యం జీవం కరెక్ట్ చెప్పాడు కానీ ఆ రోజు పిల్ల అడిగిన ప్రశ్నకి జవాబు ఇచ్చింటే మరి విశేషంగా కొన్ని సత్యాలు మనం తెలిసేదేమో కాబట్టి చూడండి నువ్వు నువ్వు పాటించకపోతే ఎర్ర సముద్రము తిరిగి దాన్ని యథాస్థితికి రాదు నువ్వు చేయాల్సిందంటే దగ్గర ఉంది ఆ యొక్క అధికారం అధికారం పడిపోతున్నాం కాబట్టి ఈ శ్రమలకుండా మనం పోయినప్పుడు తప్పదు శ్రమలు ఎదుర్కోవాలి ఎందుకంటే నీ విశ్వాసము పరీక్షింపడో పడకపోతే విశ్వాసం కానే కాదు ఎత్తి పరిస్థితులు నిజంగా విశ్వాసం ఉందా లేదా ఎట్లా పరీక్షంపడాలా అది టెస్టెడ్ ఫెయిచ్ ట్రస్టెడ్ అంట కాబట్టి నీ విశ్వాసం ప్రతి క్షణం పరీక్షించడాల్సిందే మీరు అనుకుంటున్నారా మాకు శ్రమలు లేవని మరియు విశేషమైన శ్రమలుంటాయి మరియు భయంకరమైన శ్రమలున్నాయమ్మా అయినా గానీ ఆయన నమ్మదగిన వాడు ఈ వాక్యం చెత్త నన్ను కూడా ఆదరిస్తున్నాడు చూడండి అవరో వచ్చినాలో మీ ఆదరణ కొరకు మీ ఆదరణ కొరకు రక్షణ కొరకును రక్షణ కొరకు ఆదరణ పొందినను మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకై పొందుదు మీ ఆదరణ కొరకై పొందుదు ఈ ఆదరణ ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టు మేము కూడా పొందుచున్నట్టు ఆ శ్రమలను ఆ శ్రమలను ఓపికతో సహించుటకుండి ఓపికతో సహించటకు కార్య సాధకమైనది రండి ఇప్పుడు శ్రమ ప్రతి ఒక్కరు పొందాల్సిందే సేవకులు పొందుతారు విశ్వాసాలు అందరు పొందుతున్నారు డిఫరెన్సియేషన్ చూపిస్తున్నా సేవ జీవితాల్లో విశ్వాస శ్రమలుంటాయి విశ్వాస జీవితాల్లో కూడా శ్రమలు ఉంటాయి కానీ శ్రమలలో ఉన్నప్పుడు కూడా ఆదరణ పొందుతూనే ఉంటాము మా శ్రమలు మీకు ఆదరణగా ఉంటాయి అని చెప్తుంటే ఆ అక్కడ పావులు కాబట్టి తప్పదు మనకి ఇవన్నీ తప్పదు కానీ ప్రతి శ్రమలలో ఆయన నమ్మదగిన పడాలన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేసింది ఏడవ వర్షం చూడండి మీరు శ్రమలలో ఎలాగో పాలివైనారో అలాగే ఆదరణలోనూ పాలివారే ఉన్నారని ఎరుగుదాము కాబట్టి మీకు ఖచ్చితంగా గ్యారంటీ ఆదరణ మీ జీవితంలో ఆదరణ వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ముఖ్యంగా గత వారం నేను ఒక విషయాన్ని ధ్యానిస్తా ఉన్నాను మత్సవార్థ నాలుగవ ధ్యానంలో ఆశ్చర్యకరమైన విషయం అక్కడ నేను తెలుసా ఫంక్షన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎందుకంటే మన సేవా జీవితంలో హోలీ స్పిరిట్ గురించి టీచింగ్స్ ఎక్కువ ఇస్తాం మేము ఎందుకంటే అనాథలుగా ఉండిపోయింది మనం ఈ లోకంలో స్పిరిట్ లేకపోతే నువ్వు అనాథవే ఈ లోకంలో నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి పోతాయని అంటాడు శిష్యులందరూ బహు దుఃఖంతో ఆయన వెళ్ళిపోతున్నాడు ఇంకా మరొక కారణం అయిపోతున్నాడు బహు దుఃఖంగా ఉన్నారు నూట మంది కింద నేను మిమ్మల్ని అనాథంగా విడిచిపెడతా నేను అన్నాడు క్రైస్తవ జీవితంలో పరిశుదాత్మ నడిపింపు లేకపోతే నువ్వు ఎక్కడ బోల నీకు ఎక్కడ ఆదరణ నీకు ఉండదు ఆదరణ ఎట్లా వస్తాయి చెప్పండి శమలలో లేకుంటే అనాథ ఆదరణ రాని అందుకే పరశుద్ధాత్మ ఫంక్షన్ ఏందంటే పరశుదాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు శక్తివంతులు అందరూ ఫస్ట్ ఫంక్షన్ అది పరశురాత్మ అభిషేకమైనప్పుడు మీకు శక్తి మీరు ధైర్యంలో పడతారు ఎక్కడన్నా కానీ ఎవరు ఇదిటా నేను ధైర్యం లేబడతారు పిరికివాడిని అయినా మన అందరు నిలబెట్టగలి అసలు నోరు తెలవని నేను ఎవరితో కలవని వాడిని ఒక రూమ్ మూల కూర్చునేవాడిని జీవితాంతం ఫిఫ్టీన్ ఇయర్స్ అయినట్లుండవాడిని ఒక్కసారి బయటికి తీసుకొచ్చాను దేవుడు పరశుద్ధ ఆత్మ అభిషేకం అట్లా చేస్తారు నిన్ను అనాథగా విడిచిపెట్టలేదు నిన్ను నన్ను కాబట్టి ఆయన ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు నీకు శక్తి అది నీకు ఆల్రెడీ అధికారం ఉంది ఆదాం నుంచి అధికారం మనకు తిరిగి ఇచ్చిన దేవుడు ఆదాం పోగొట్టుకుంటూ ఆయన మరణకు తిరిగి వచ్చింది అధికారం నీ చేతిలో అధికారం ఉంది దాన్ని ఉచ్ఛరించి దాన్ని పాటించు నువ్వు నీ చేతి ఉంది మోషే నువ్వు దాన్ని పాటించు ఎర్ర సముద్రం దాటిపోయిన సంతోషంగా ఉన్నారు దాని తర్వాత యువర్ధ నది అడ్డం రాదు ఎదా తిరిగి అది కూడా ఇంకా శ్రమనే కదా శ్రమ తర్వాత శ్రమ వస్తూనే ఉంటది యువద నది కూడా పాయాలు కావాల్సిందే దాంట్లో నడిచిపోవాల్సిందే అందులో నుంచి నువ్వు పాలు తెలిసి ఆర్గనైదేశం వెళ్ళినా కూడా అక్కడ ఎట్లున్నారు మనుషులు జాయింట్స్ కదా వాళ్ళు టొలియాతులు లాగున్నారు మనుషులు వాళ్ళతో నువ్వు యుద్ధం చేయాల్సిందే తప్పదు ఇది ఆత్మీయ పోరాటం ఇస్రాల్ పదవి శారీరకంగా శ్రమ చూడాల్సి వచ్చింది నీకు హృదయంలో ఆఫ్బో శ్రమలు నీకు ఎక్కువ ఉంటుంది శరణలు కూడా ఉంటాయి ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్ ఫిజికల్ లేయర్లు ఉంటుంది స్పిరిచువల్ లేయర్లు ఉంటుంది శ్రమలు ఆనందం కూడా అంతే ఈ లోకంలో ఎక్కడ ఆనందం లేదు ఎక్కడ శాంతి సమాధానం లేదు మీరు చూస్తున్నారు ఈ రోజు కానీ నా హృదయంలో మన హృదయంలో ఆనందం సమాధానం ఉంది ఎందుకంటే ఎడిక్షన్ అయిననే కదా ఎక్కడ పోవాలా ప్రవ్వా మిమ్మల్ని విడిచి అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు నన్ను మీరు కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతారని అడుగుతున్నారు శిష్యులతో శిష్యులు అంటున్నారు ప్రవ్వా ఎక్కడ వెళ్ళగలను మేము ఎక్కడ వెళ్ళగలను సమస్తం మీలే ఉన్నారు సమస్తం మీలే ఉంది మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడ పోగలను ప్రవ్వా చూడండి సంపూర్ణంగా ఆయన మీద ఆరోపణలు నేర్చుకోవాలా నేను అదే జ్ఞాపకం తీసుకున్నాను హోలీ స్పిరి పక్షుధాత్మ ఫంక్షన్ ఫస్ట్ ఏం తెలుసా ఆయన ఆత్మ కొరకు మీరు కనిపెట్టుకున్నప్పుడు మీరు శక్తిని దుదారు పాయింట్ నెంబర్ వన్ దాని తర్వాత పరిశుధాత్మలు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు బైబిల్లో నీ చదివిన ప్రతి వాక్యము నీ జీవితంలో సత్యం మారాలా మీరు ద్రాక్షరసంగా పరిశుదాత్మ అభిషేకం ఉంటేనే అవుతుంది లేకపోతే వాక్యం వాక్యం లాగానే లైఫ్ లో అందులో నీ సత్యం ఎప్పుడు ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేదు ద్రాక్షారసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేవు నీ జీతంలో ఆ సత్యం నీకు విడుదల కల్పిస్తుంది సత్యం నిన్ను స్వతంత్రంగా మారుస్తుంది కాబట్టి సెకండ్ ఫంక్షన్ ఏంటంటే పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు ప్రతి సమల గుండా పోతావు నీకు ఆ నుంచి దాని తర్వాత సమాధానం అవుతుంది అప్పుడు నువ్వు సాక్షిగా చేయించగలవు ఫంక్షన్ తెలుసుకున్నాను అది బైబుల్ డైరెక్ట్ గా ఎక్కడ లేదు ఏంటంటే యేసు ప్రభు ఆ యొక్క నది దగ్గరకు వచ్చేయండి అక్కడ బాప్తిజం ఇచ్చే యోధను ఇస్తున్నాడు నేను అప్పుడు నా కళ్ళు ఆయన బాప్తిజం ఇస్తున్నాడు ఏమని బాప్తిజం ఇస్తాను ఇదిగో లోక పాపములు పోసుకొని పోవు దేవుని గోరఫిల్లా అని మన పరుగుని పరిచయం చేస్తుంది అతను అందరికి ఈ లోకానికి లోకా పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె నా వెనక వస్తున్నాడు ఆయన చెప్పుల వారా విపుటకు నాకు యోగ్యత లేదు అప్పుడు ఈశ్వర వచ్చేసి నాకు బాప్తిజమే అంటున్నాడు నేను నీ దగ్గరని నీ నుంచి బాపసం పొందాల్సింది నన్ను వాపసం అడుతున్నావంటే ఈ మటుకు సరి ఎవడి రోజులు వాడే పాటించాలా నువ్వు నాకు బాప్తిజం ఇవ్వక తప్పదు नीस तपन चूँ के बापतिजम्च व्यूहान आधिक्यता ये पर्व की बाप लड़की अटिकार अटवा योग्यता दू बातिजम्चा की योग्यता तरह जे अगर वाक्य मुगे आने बापतिजी वो तेसा आकाशम तेरगरट एवर चूस्ना तरस बाजी व्यूहान चूस्ट आकाशन तेरगरट అక్కడ నుంచి పరిశుద్ధాత్మ పావులం వల్లే ఢిల్లీ రావడం చూస్తున్నాడు అది ఏసు ప్రభు మీద వచ్చి ఆగడం చూస్తున్నాడు అంటే అప్పుడు అభిషేకం పొందింది మన ప్రభు పాప్తి పొందినాక పరిశుద్ధాత్మ అభిషేకం వస్తుంది అనేది నేను నేర్చుకున్నాను తర్వాత ఏం జరిగింది తెలుసా పరలోకం నుంచి ఒక స్వరం వినిపించింది తండ్రి మాట్లాడుతున్నాడు ఈయన ప్రియ కుమారుడు ఏనయందు నేను ఆనందించుతున్నాను ఆ మాట తర్వాతనే మన ప్రభు శమలగుండబోక తప్పలేదు ఈ విషయం బాగా తెలుసుకోండి రక్షింపబడి బాప్సం పొందినాక ఏం జరుగుతుంది తెలుసా నువ్వు ఆయన ప్రియకుమారుని అవుతావు రక్షింపబడి బాప్సం పొందినప్పుడు నువ్వు ఆయన ప్రియకుమార్తె అవుతావు దాని తర్వాత ఈయన నా ప్రియకుమార్ని ఆయన సాక్షిస్తున్నాడు ఎందుకు రక్షణలో బాబ్సం పొందిన కాబట్టి దాని తర్వాత ఈయన ఎందుకు నేను ఆనందించిన ఈమెందు నేను ఆనందించిన సాక్షిస్తున్నాడు దేవుడు అయితే అది నిజమైన సాక్ష్యమా కాదా పరీక్షంపడాల లేదా యేసుప్రభు దాని తర్వాత వాక్యం చూస్తాం అపవాది చేత శోధింపుబడటకు దేవుని యొక్క ఆత్మ చేత కొడను అశుద్ధాత్మ నెక్స్ట్ ఫంక్షన్ ఏం తెలుసా మూడవ ఫంక్షన్ ఎప్పుడు చెప్పలేదు ఫస్ట్ టైం చెప్తున్నా ఐ థింక్ సెకండ్ టైం ఈ రోజు ఇక్కడ నిన్ను శోధనలకు నడిపించేది కూడా దేవుని యొక్క ఆత్మ నేను నేర్చుకున్నా కాబట్టి శ్రమలు పెట్టేది కూడా ప్రభువే శ్రమల నుంచి బయటకు తీసుకొచ్చేది కూడా ప్రభు గాయాలు పెట్టేవాడు ఆయననే గాయాలని కూడా ఆయననే అది తెలుసు వాక్యం కానీ తెలియదు మనకి కొత్త నిబంధనలో శ్రమల గుండా పోలిచ్చేవాడు కూడా ఆయననే శ్రమల నుంచి బడి తీసుకొచ్చేవాడు కూడా ఆయననే ఎర సముద్రం నువ్వు తీసుకొచ్చేవాడు ఆయననే ఎర సముద్రం నుంచి బడి తీసుకొచ్చేవాడు ఆయననే యువర్ద నది వరకు తీసుకొచ్చేవాడు ఆయననే యువర్ధ నేను బయట తీసుకొచ్చేవాడు కూడా మన ప్రభు ఈ విషయం నీకు జ్ఞాపకం వస్తే నువ్వు పోతున్న ఈ శ్రమలలో చూడండి ఇవి కొంతకాలమే స్వల్పకాలమే దీర్ఘకాలమైన ఆదరణ దీర్ఘకాలమైన సంతోషం మీరు ఏ దీంపాలు కనిపెట్టుకున్నారో అది కచ్చితంగా పొందినా అని విశ్వసించమని చెప్తున్న ఈ విషయం కాబట్టి ప్రతి శ్రమలో ప్రతి శ్రమ గుండా మనం పోక తప్పదు చూడండి పౌలు ముఖ్యంగా ఆ ఏడవ వర్షంలో ఏమని జ్ఞాపం చేస్తుందంటే మా శ్రేవ శ్రమతో కూడింది అంటున్నాడు కాని మాకు ఆదరణ కలిగింది మా శ్రమ మీకు ఆదరణ కలుగుతుంది అన్నాడు కాబట్టి సేవ జీవితంలో ఒక విషయం అర్థం చేసుకుని ఏంటంటే యోనా నువ్వు నిన్ను ఇన్ని సమాచారాలు ట్రైన్ చేసిన చిన్న పనిచే నేను ట్రైన్ చేశాను ఈ ఒక్క పని కొరికే నిన్నే కాపరస్తులకు పట్టణ స్థులకు నువ్వు సువార్త ప్రకటించే వరకు నేను ట్రైన్ చేసి ఇన్ని సంవత్సరాలు నువ్వు తప్పించుకుని వెళ్ళిపోతా అంటే ఎట్లా తారసీసీకి వెళ్తావా నువ్వు నినివేకి పోవాల్సింది తారసీసీకి వెళ్తున్నావా నువ్వు సేవకున్వి నేను ఇన్ని సంవత్సరాలు ట్రైన్ చేసి నిన్ను నేను ఎట్లా యోనా నువ్వు నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావు నా మాటకి అభినేత చూపించాలనుకుంటున్నావు కానీ నేను నిన్నెట్లా విడిచిపెడతా నిన్నెట్లా విడిచిపెడతా నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను నినివేకి నడిపిస్తా యోనా తెలుసరి ప్రవక్తగా నినివే పట్టణము నాశనం కావడం యోనాకి ఇష్టం ఎందుకంటే నేను చూపించిన ప్రవచనం ఒకసారి నినివే అసూరియులు ఇసాల్ పదల మీద పడతారు భవిష్యత్తులో ఇసాల్పద మీద ధ్వంసం చేస్తారు వాళ్ళు ఒకరోజు అప్రవచనం తెలుసు యోన కాబట్టి అసూరియులు మా దేశం మీదకి ఉండాలంటే భవిష్యత్తులో ఈ రోజు వాళ్ళు నశించుకోవాలా అది మంచి మైండ్ సెట్ కాదు కదా క్రైస్తవ జీవితంలో ఎవరు నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు మనకు కూడా అంతే కాబట్టి నువ్వెంత అవినేయత చూపించి నువ్వు ఎక్కడ పోయినా తాషిషికి పోయినా ఆ ఊరలికెళ్లి కింద పడాల్సిందే సముద్ర గర్భంలో పోవాల్సిందే తిమింగల కడుపులో గోవాల్సిందే దివరాత్రులు నువ్వు అక్కడ ఉండాల్సిందే ఓ రూపకంగా మరణించి సమాధి చేయబడి తిరిగిలేయాల్సిందే బయటికి రావాల్సిందే బయటికి వచ్చినాక సువార్త పని చేయాల్సిందే బాప్తిజం దానికి సంబంధించిందే కదా ఆయన మరణ భూస్థాపన పురోధనంలో పాల్పొందడమే బాప్తిజమానికి సాదోషం అంటాడు రోమి రాష్ట్ర పత్రికల పౌరు తిరిగి నువ్వు పోయి నినివే చెప్పాల్సిందే కాబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడు నిన్ను తర్వీలు చేసిండు ఎందుకో తెచ్చా తప్పించుకొని పరిగెత్తుకోవడానికి కాదు వి ఆర్ హుగ్డ్ టు హిమ్ అంతే నీటి వాగుల కొరకు దుప్పి పరిగెత్తినట్లు మనమైనా హత్తుకోవాలా చూడండి మై సోల్ లాంగెట్ ఆఫ్టర్ ది అంటాడు దావిద్రాజ్ అది నాకు చాలా నచ్చిన వాక్యం సంపూర్ణంగా ప్రభుని హత్తుకోవాలంట పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి దుప్పికి నీళ్లు దొరుకుతుంది వాసన బట్టి పరిగెత్తుతుంది దాన్ని నీళ్ళ ప్రభు అంటే అటువంటి ఆశితను పరిగెత్తి పరిగెత్తి మనను అది ఆయన పొందుకోవాలా సంపాదించుకోవాలా హత్తుకోవాలా గట్టిగా విడిచిపెట్టద్దు మస్ట్ బి చేతా ఉంటా మా గ్రూప్ లో గాడ్ చేజర్స్ లాగుండాలి మనం ఆయన ఎంట పరిగెత్తాలి ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు మీకు తెలిసి ఎక్కడ వెళ్తుండో ఆయన పోతనే ఉన్నాడు పోతేనే ఉన్నాడు ఆయన ఎంట ఎంత మంది పోయి పట్టుకెట్నారు రక్తస్రావం రోగందల స్త్రీ ఒక్కరి పట్టుకుంది చెంగుని పట్టుకోడం వల్ల కాదు ససలు పొందింది హృదయాన్ని హత్తుకుంది కాబట్టి చూడండి ఆ విషయం మనం గ్రహించాల దేవుడు ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసి లాస్ట్ మినిట్ లో నువ్వు తప్పించుకోకపోవడానికి వీల్లేదు నువ్వు తిరిగి రావాల్సిందే ప్రపంచం తెలియదు ఎవడు ఏమన్నా అనుకోండి యోబు విషయంలో నేను ఎన్నిసార్లు చేసినాను ఆ ముగ్గురు తన తన ముందు నేను హైదరాబాద్ భాషలో చెప్తా పచ్చగాళ్లు చివరి వాడు యోబు ముందు చెడ్డలేసుకున్నవాడు అటువంటి వాళ్ళు కూడా అంత గొప్పవానికి బుద్ధి చెప్తున్నారు కాబట్టి చూడండి పక్కింటోడేమన్నాడు ఎదిరింటోడేమన్నాడు ఎవడేమన్నా గానీ నీకు తెలుసు ఎందుకంటే నువ్వు వాక్యాలు బలపడ్డవానివి నువ్వు నువ్వు ఎందుకు తాషీష్కెళ్తున్నావు అక్కడ బంగారం ఉందనా తహిష్ బంగారం ఎక్కువ ఉంది లోకము గుణగణం అది దేవుడు బంగారం తీసుకోద్దాని ఎప్పుడు చెప్పలేదు దేవుడు బంగారం ఆయన ఇవ్వాలా నీ అంతా నువ్వు ప్రయాసపడి తన బంగారం కొరకు పరిగెత్తుతున్నావు వద్దు ఈ లోకంలో ఏదో సాధించమని పని పరిగెత్తున్నాం కానీ ఫస్ట్ పాయింట్ ఏం తెలుసా ఆయన నేను తర్వీదు చేసింది ఆయన పని కొరకు ఆ పని ముగించుకుందాం దాని తర్వాత ఆయన నీ పని చేస్తారు నేను నా లైఫ్ అనుభవం చెప్తున్నాను నేను ప్రతి క్షణం ఆయన పని నిమిత్తం పరిగెత్తుతా ఉంటాను ఎంత డిఫికల్టీస్ ఉన్నా పరిగెత్తుంటాను ఎన్ని కష్టాలు వచ్చినా బైపాస్ బై లేన్స్ బైలేన్స్ వెతుకుని వెళ్ళిపోతా ఉంటాను ఎక్కడ పోతా ఉంటాను ఎంత కార్నరింగ్ చేసినా ఎస్కేప్ అయిపోతుంటాను నేను ట్రై చేస్తూ ఉంటాను ప్రయత్నాలు చేస్తుంటాను పోవడానికి ఆయన నా కార్యం చేస్తున్నాడు నా జీవిత కార్యం చేస్తున్నాడు కుటుంబంలో సమస్యలలో ప్రతి సమస్యలో నాకు విడుదల కల్పిస్తుంది ఎక్కడ పోయినా మార్గాలు ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతున్నాయి వాళ్ళు ఆహ్వానించి నా సమస్యలను పరిష్కరిస్తున్నారు నేనే సమస్యకి పరిష్కారం ఈ విషయం అర్థమైతే చాలు వాక్యం దేవుడు ప్రతి ఒక్కరి లోకంలో మనందరికీ మనందరినీ ఒక పరిష్కారం లాగా ఈ లోకంలో పెట్టిండు నువ్వు సమస్య చూసి పరిగెత్తిపోతున్నావు కానీ నీ సమస్యకి నీవే పరిష్కారం అన్న సత్యం గ్రహిస్తే క్రైస్తవ జీవితం ఈ రోజు డీతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒక పరిష్కారం నీ లోకంలో ఒక సమస్య నీకు ఒక సమస్య దొరికింది దానికి నువ్వే పరిష్కారం నాకు ఒక సమస్య వచ్చింది నాకు దాని పరిష్కారం కాబట్టి ప్రతి శ్రమలలో ప్రతి శోధనలో ఆయన నమ్మదగిన వాడు మళ్ళీ బయట తీసుకొస్తాడు అటువంటి కృప మనకందరికి ఆల్రెడీ గ్యారంటీడ్ నీకు నాకు అది గ్యారంటీ ఆ కృప ఆ కృపలో ఉన్నంత కాలము అది అది నిన్ను సిగ్గుపరచదు ఈ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పుడు సిగపరచద్దు ధైర్యంగా ముందుకు వెళ్లిపోదాం ధైర్యంగా ఉందాం చూడండి దేవుడు పిలిచే ఈ శరాన్ని నువ్వు విడిచిపెట్టద్దు అది సవాల్ నీకు దేవుడు నిన్ను పిలిచేంత వరకు నీ ఆయుష్ నరుని ఆయుష్ ఎంత తెలుసా ఇప్పటివరకున్నా నేను ఒకసారి వాక్యం చూపించిన నరుని ఆయుష నూట ఇరవై మాక్సిమం నూట మినిమం నరుని ఆయుషదు నుంచి సెవెంటీ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ బైబుల్ జరుపుతుంది వాక్యం దానికి ముందు నువ్వు పోడానికి వీల్లేదు దానికి ముందు నీ జీవితానికి విడిచిపెడడానికి వీల్లేదు చూడండి నువ్వు ఎస్కేప్ మెంటాలిటీతోన్నావు తప్పించుకోవడానికి చూస్తున్నావు సమస్యని ఎదుర్కోవాల సమస్యని అది పాటపంచలు కావాల్సిందే అభిషేకం ఇచ్చింది దేవుడు పరిగెత్తిపోవాల్సిందే ఎస్కేప్ కాకండిస్కరి యోత్ ఎస్కేప్ అయ్యింది తన శరీరం నుంచి పచ్చ తప్పాడి మారు పొంది తిరిగి సేవ చేసింటే పన్నెండు మందిలో ఒకడు వచ్చేవాడు లేకపోతే మతియాస్ అనేవాడు లేకపోయేవాడు సూసైడ్ చేసుకుని చనిపోవడం వల్ల మతియాస్ చరిత్రలో కానీ ఆ స్థానం పౌలు కోరకు పెట్టింది దేవుడు కాని వీళ్ళు చీట్లు వేసుకొని మధ్యాహ్నం తెచ్చుకుని అవన్నీ డిఫరెంట్ ఇష్యూస్ కానీ చూడండి ఎవరైనా ఆయన ఏర్పరచుకున్న సేవ జీవితాలు ఉన్న వారిని ఆయన విడిచిపెట్టాడన్న గ్రహించి ఒక పని నిమిత్తమే మిమ్మల్ని జతపరిచిండు ఒక పని నిమిత్తమే మిమ్మల్ని స్థిర స్థిరపరిచిండు ఆ పనిని గ్రహించండి ప్రార్థనా పూర్వంగా ప్రభావం మేమిద్దరం ఏం చేయాలా కేతులు వాక్యం చెప్తే ఏం చేయాలి తీర్మానించుకోండి కష్టత పడండి మాకు ఇంకొక అవకాశం ఈసారి నేను మిమ్మల్ని ఫెయిల్ చేయం ప్రభావా అని తీర్మనించుకుని ముందుకు పోండి అద్భుత కరాలు మీరు చూస్తారు అన్నా జీవితంలో చూడలేదా ఎలిజబెత్ జరియా జీవితంలో నూతన కాలంలో చూడలేదా ఎంతో చూస్తాం కదా మానవ జీవితంలో చూడలేదా ప్రతి ఒక్క చేసిన దేవుడు వాట్ హీస్ డన్ ఫర్ అదర్స్ హీ విల్ డూ ఫర్ యూ ఆ విశ్వాసాన్ని మనం ముందుకు పోదాం తప్పక ఆయన కార్యం చేస్తారు మన అవిధేయత వల్ల ఆయనకి మనం చోటీ వరకు కాబట్టి విధేయత చూపించండి ఆయన పనులు నిమగ్నమయ్యండి ఆయన మీ పనులు ఖచ్చితంగా సఫలపరుస్తాడు కృపా భాగ్యాన్ని మీ కుటుంబకులకు అందరికీ కనుగరించి చిన్నగా ప్రార్థిస్తాను కారణం వస్తాను స్పర్శ తండ్రి మీకు వన్నాను కృపగల దేవుడు మీకు స్తోత్రాన్ని ఎంత నమ్మగా నమ్మకంగా మీరు ఎన్నడూ మమ్మల్ని మెచ్చిపెట్లేదు అవుతా ఎప్పుడు ఎరవ మమ్మల్ని అది చాలా మేము జ్ఞాపకం ఆనందకాల లోయలో పోయాను ప్రభావ మాకు రాలేదు ప్రభావ అవును ప్రభావ కానీ లోయలు అయితే నడిపించారు ఆనందకాలంలో నడిపించిన ఆమె నుంచి బయటికి తీసుకొచ్చిన ఎర్ర సముద్రం నుంచి తీసుకొచ్చిన ఇంట్లో కూడా నీళ్లు తగలలేదు వారు ఆన నేల నడుచుకుంటూ వెళ్ళారు ప్రభావ ఎంత అద్భుతమైన కార్యం యోడీ దాటాల్సి వచ్చింది ప్రభావ సముద్రం దాటడం బాప్తీస్వామి సాదృశ్వాన్ని పౌలు జ్ఞాపం చేస్తాడు యోడీ దాటడం పరిశుధాత్మ అభిషేకానికి సాదృశ్యాన్ని వాక్యం జ్ఞాపం చేస్తుంది దాని తర్వాతనే విజయం పరసరాత్మం ఎప్పుడంటే అక్కడ స్వాతంత్ర్యం ఎప్పుడంటే అక్కడ విజయం ఇప్పుడే దేశంలో వాళ్ళు అడుగు పెట్టగలిగినారుంచుకుంటున్నాం ప్రత్యేక జ్ఞానం రావాలామయపర ఈ కుటుంబానికి ఈ రోజు మేము సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ప్రతి చీకటి దురాత్మక శక్తుల ప్రతి ఆ యొక్క బంధకాల నుంచి సంపూర్ణమైన విడుదల మేము ప్రాక్టీస్ ప్రాక్స్ పిల్లలు మనం పరిచే సేవలు పరిశుభా మొన్న ప్రార్థిస్తున్నాం వండర్ఫుల్ చక్కనే మాటలు ఆదరణతో కూడినటువంటి మాటలు జీవితంలో